శ్రుతిస్మృతిపరాణా ఆలయ కర్ణాళయ నమామి భగవత్పాదశంకరకర ఓం ఆప్యాయ మమా ప్రాణశక్షుశ్రోత్రమో బలమింద్రియాణి సర్వాణి సర్వ బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకర బ్రహ్మ నిరాకరోత్రాకరణమస్తాక మేస్టు తదత్మని నిరేయ ఉపనిషత్సు ధర్మాస్యి సుతు తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి అన్యదే తద్విదిత అవిదితీ శుశ్రుమ పూర్వాయ్యైనస్త బ్రహ్మ ఆచార్యోపదేశపరంపరయా ఏ అధిగంతవ్యం నర్క ప్రవేధా బహుస్ తపోయజ్ఞాదిఘ్యో చూడండి తపస్సు చూసారా తపస్ అంటే తపస్సుకి డెఫినేషన్ ఎలా చెప్పారంటే స్వేచ్ఛచేత అంటే తన ఇచ్ఛచేతనే క్లేశమును స్వీకరించుట తపస్సు ఇచ్చేత ఎవరో ఫోర్స్ చేస్తే టార్చర్ అవుతుంది తపస్సు ఎందుకు అవుతుంది తను స్వేచ్ఛకేత తిండి మానేస్తారు ఏకాదశి నాడు ఉపవాసం చేస్తాడు స్వేచ్ఛకేత అలాగే నిర్జల ఉపవాసం ఉంటాడు నీళ్లు తాగడం మానేసి ఉపవాసం ఉంటాడు సో అది నీళ్లు ఎవరు తాగొద్దు అన్నారు ఎవడైనా తాగొచ్చు నీళ్ళకి లోటే ఉంది అయినా కూడా తాగడం దాహం వేస్తూ అయినా తాగడం అది తపస్సు సో ఈ విధంగా తపస్సు చేస్తే మంచిది తపస్సుకి రెండు అర్థాలున్నాయి తప ఆలోచనే అసలు ధాతు అయితే పాని మహర్షులైతే తప ఆలోచనే ఉన్నాడు తప క్లేసే అన్నయ్యం లేదు ఆయన వీళ్లు పెట్టుకున్న అర్థం అదే తప ఆలోచనే ఆలోచన అంటే లోతుగా పరిశీలించే ఆలోచన లోతుగా పరిశీలించుటా అర్థం అందుచేత ఎస్సి జ్ఞానమయం తప అన్నాడు ఎవరికైతే తపస్సు జ్ఞాన జ్ఞానంతో నిండి ఉంటుంది మయ అంటే ప్రచురం మయట్ ప్రాచుర్యార్థంలో జ్ఞానంతో నిండి ఉంటుంది ఇతర అంశాలు ఉంటాయి బట్ మెయిన్గా జ్ఞాన రూపంగా ఉంటుంది తపస్సు అది లోకంలో ఆ విధంగా తపశ్శబ్దానికి అలాగ అలా తీసుకోరు తపశ్శబ్దానికి అలా అర్థం తీసుకుంటారంటే కష్టపడిపోవడం అనేది అర్థం తీసుకుంటారు ఇంకా పురాణంలోకి వెళ్తే మీకు ఆ తపస్సు చుట్టూ వెళ్ళవో ఊహలన్నీ అలా అల్లుకుని ఉంటాయి ఇప్పుడు బుద్ధుడు బుద్ధుడు కాదు ధ్రువుడు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేశాడు బొటనవేల మీద నిలబడితే అదే గొప్ప స్కిల్ అవుతుంది తప్ప తపస్సులు అవుతుంది ఏదో ఒకటి సంథింగ్ లైక్ గాడ్ ఇప్పుడు బొటన్ మీద మీద ఇప్పుడు ఒంటికాల వృక్షాసనం ఉంది యోగా యోగాలో నేను వేస్తూ ఉండేవాడి వృక్షాసనం బట్ ఐ గుడ్ నెవర్ మేక్ ఇట్ హ్యాపీ ఎందుకంటే ఒంటికాల మీద నిలబడ్డానికి కష్టం అది ఆ బ్యాలెన్స్ కుదరండి ఒంటికాల మీద నిలబడి ఇలా చేతులు పెట్టి చేసి వాళ్ళు చేస్తారు అది అదే ఓ పెద్ద తపస్సు ఇంకా అలాగే నిలబడిపోయాడంటే కుంభమేళాలో అక్కడ అలా నిలబడుతూ ఉంటారు ఒంటికాల మీద నిలబడతాడు ఆ కాలు వాచిపోతుంది రెండో కాలు సన్నగా ఉంటుంది నిలబడుతూ ఉంటాడు అది మన నిత్యానంద గారు టీవీలో చూశాం మనందరం మంటలు పెట్టుకుని మధ్యలో కూర్చుని తపస్సు చేశారు అప్పట్లో కూడా తపస్సు అలాంటి తపస్సులు అవి శాస్త్ర సమ్మతములు కాదు అవి తామస తపస్సులు రాజస ఇంకో ఏమని చెప్తారంటే చిరంజకశపుడు తపస్సు చేశాడు అంటే చుట్టూ చేమలు పట్టేసేయి ఎముకలు తప్పించలేదు అంటే అలాగే అతిశయోక్తి ప్రధానంగా ఉంటుంది పురాణము కాబట్టి తపశ్శబ్దానికి రకరకాల అర్థాలు ఉంటాయి ఇప్పుడు ఆధునిక కాలంలో చూడాలంటే తిరుపతి దేవస్థానం దగ్గర దేవుని చుట్టూ వీళ్ళు అంగప్రదక్షిణం చేస్తారు అంటే దొల్లుతారు అనమాట మామూలుగా ప్రదక్షిణం చేస్తే చిన్నపిల్లడు కూడా చేయగలుగుతారు దొల్లడం అంటే అంత తేలిక కాక మళ్ళా అది కష్టం సో అదొక తపస్సు లేకపోతే ఇక్కడ నుంచి నడిచి వెళ్ళిపోవడం చెప్పు లేకుండా నడిచేస్తూ ఉన్నాడు కాళ్ళు దుడ్డైపోతాయి లావ్ అయిపోతాయి మంటలు కుట్టేస్తాయి సో ఈ రకంగా తపస్సు చేస్తారు ఇటువంటి తపస్సుల చేత అవన్నీ కూడా కాయక్లేశ రూపములైన తపస్సులు అవి తమోగుణం కానీ రజోగుణం కాని అవుతుంది అటువంటి తపస్సులు ఇటువంటి తపస్సుల చేత ఏమైనా ఈశ్వరులు లభిస్తాడా లభించడం వాటి వల్ల ఏదైనా అంతఃకరణ శుద్ధి ఇచ్చేది ప్రయోజనాలు ఉన్నట్లయితే ఉండొచ్చు కాక తప్పేం కాదు కానీ ఆత్మ జ్ఞానమైతే ఆత్మజ్ఞానమునకైతే అది హేతువు కాదు ఆలో తర్వాత యజ్ఞాదులు ఉంటారు ఇప్పుడు మీరు ఆలోచించండి ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం తీసుకుని యజ్ఞం చేశాను అనుకోండి నేను హైదరాబాద్ అంతా ఉంటారు సన్యాసులు చేస్తూ ఉంటారు యజ్ఞాలు అదే చిత్రం గృహస్థులు చేయాలి యజ్ఞాలు సన్యాసాలు చేయకూడదు సన్యాసులు చేసే సందర్భంలో కూడా మరి వీళ్ళు ఏం చేస్తున్నారో నేను ఎరగను కానీ ఎవరినో గృహస్థుని కూర్చోపెట్టాలి వాడిని వాడి భార్యని కూర్చోపెట్టి వాళ్ల పేరు మీద నడిపించాలి కొంతమంది సన్యాసులు పూర్ణాహుతి తమే చేస్తారు తామే అలా చేయకూడదు సన్యాసంలో అగ్ని సంబంధం ఉండదు మరి సన్యాసం అంటే కర్మత్యాగము అగ్నిలో ఆహుతి సమర్పించడం అనేది సన్యాసికి నిషిద్ధం ఎనీవే మరి ఇటువంటి సూక్ష్మమైన అంశాలని పఠించుకోకుండా ఏదో చేస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు అతిరాత్రము చేస్తారు దానికి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా సంఘాల వివస్సులు చేసి పెద్ద ఎత్తున చేస్తారు ఇప్పుడు పుష్కరాల్లో షోడశి అనేది ఒకటి చేస్తున్నారు అది కూడా పెద్ద క్రతుమే చేయబోతున్నారు అది మే మే అయిపోయింది ఈ పాటికి అవుతూ ఉంటుంది అయితే ఇంకా పుష్కరాల్లో ప్రారంభం సంథింగ్ లైక్ దాట్ కాబట్టి ఈ విధంగా ఇటువంటి యజ్ఞయాగాదుల వల్ల ఆత్మస్వరూపం వేడిక అందుబాటులోకి వస్తుందా రాదు ఆదిశబ్దం చేత తీర్థయాత్రలు నదీ స్నానములు ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చున్నారు వీటి వల్ల వేటి వల్ల కూడా ఆత్మస్వరూపము వీటికి అనుభవంలోకి రాదు అలా చెప్పాలి చెప్పకపోతే జనాలు ఆ దారిలోనే ఉంటారు కాబట్టి ఆచార్య ఉపదేశ పరంపరయా ఏవో అధిగంతవ్యం ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు భగవద్గీత క్లాస్ ఉంది అనుకోండి ఒక చోట ఇంకా భజన అవుతుంది అనుకోండి ఆర్కెస్ట్రాది పెట్టుకుని భజన చేస్తూ ఉంటారు తబలాది పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ క్లాసుకి రావడం మానేసి ఆ భజనకి పోతారు లేకపోతే ఉపనిషత్తు క్లాసుకి రావడం మానేసి పారాయణకి పోతారు విష్ణుదర్జన పారాయణ అని చెప్పేసి యాభై మంది కలిసి ఎక్కడో చేస్తూ ఉంటారు దాంట్లో పడిపోతూ ఉంటారు అన్ని ఉప క్లాసుకి పోయినా దానికి అసలు ఏమైనా పోలికుందా అసలు ఆ సెలక్షన్ ఎలా చేశారు అన్నది ఆశ్చర్యం కలుగుతుంది అలాగే ఉంటారు జనాలు కాబట్టి ఇట్ హ్యాస్ టు బి టోల్డ్ ఇన్ సో మెనీ వర్డ్స్ ఆయన చెప్తున్నారు ఆచార్య ఉపదేశ పరంపర చేత మీకు ఆత్మస్వరూపము రావ అనుభవానికి రావాలి తప్ప ఇటువంటి మార్గముల వల్ల రాదు మరి అవి ఎందుకు ఉన్నాయంటే మార్కెట్లో అనేక ఉంటాయి మా నాన్నగారు అంటూ ఉండేవారు వేదము సూపర్ మార్కెట్ వంటిది అనేవారు దీ నాట్ ఎ రాంగ్ కంపారిజన్ సూపర్ మార్కెట్లో మీకు అన్నీ దొరుకుతాయి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఏంటంటే అని అనుకోకూడదు పుచ్చు సహా అన్నీ ఉంటాయి సూపర్ మార్కెట్లో ఇవి ఎందుకు ఉన్నాయండి సూపర్ మార్కెట్లో అనకూడదు ఉంటాయి అన్నీ ఉంటాయి మీకు కావాల్సింది మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరుకుని పూచి మీ మీద ఉంటుంది అయితే వేదం సూపర్ మార్కెట్ వేదం సూపర్ మార్కెట్ లాంటిది పెద్దలు చెప్పారు అన్నమాట సో కాబట్టి అంచేతలు స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది ఇన్ని ఉంటాయి వీటిల్లో వీటి ఈ మార్గముల ద్వారా ఆత్మస్వరూపాన్ని పొందే ప్రసక్తియే లేదు మరి ఆత్మస్వరూపాన్ని ఎలా పొందుతారు శ్రవణ మనన నిరుధ్యాసే శ్రుతవంతో మేము ఏ విధంగా విని ఉన్నాము మా గవడో చెప్పారు ఇది సో ఇది శుశ్రుమ ఏమని విన్నాము అంటే అన్యదేవతవితో అవిదితా ది అని మేము విని కాబట్టి మీరు అన్యదేవ తద్విదిత అనే ఆ ఆగమాన్ని పట్టుకుని మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు తప్ప దాన్ని బేసిస్గా చేసుకుని విచారం చేసుకునే ఆత్మస్వరూపాన్ని మీరు మీలో మీరు సాక్షాత్కరించుకోవాలి కానీ అది అది పక్కన పెట్టి ఈ యజ్ఞ దానం వీటిని వెంటబడితే మీకు ఆత్మస్వరూపం ఎలా తెలుస్తుంది తెలియదు మరి అవి ఎందుకు ఉన్నాయంటే అవి ఆత్మస్వరూపం కోసం లేవు అది కేవలము పుణ్యాన్ని ఆర్జించటం కోసం ఉన్నాయి సో ఈ లోకంలో సుఖాన్ని కలిగించే ధనాన్ని ఎలా అయితే ఆర్జిస్తున్నామో పరలోకంలో భోగాల్నిచ్చేటువంటి పుణ్యాన్ని ఆర్జించటానికి అవన్నీ ఉపయోగపడతాయి అంతే తప్ప ఒకవేళ కర్మయోగ రూపంగా పరంపర అంటే ఇండైరెక్ట్ గా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడవచ్చు అది సాత్వికములై నిష్కామంగా చేసిన సందర్భంలో మామూలుగా లోకంలో కనపడే పద్ధతిలో అవి ఆత్మస్వరూపానికి ఏ విధంగానూ ఉపయోగపడవు పైగా కొంతవరకు ఆటంకమయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఈ విషయాన్ని సుస్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది అదే వాళ్ళు అంటున్నారు ఇది శిశ్రుమ ఇదిగో ఈ మేము విన్నాము ఎవళ్ల ద్వారా విన్నాము వయం పూర్వం ఆచార్యాణం వచనం గరచిన ఆచార్యుల వచనమును మేము ఈ విధముగా విని ఉన్నాము అని మంత్రం ఇది శుశ్రుమ పూర్వం అక్కడికి వివరణ అయింది ఏనస్త ఏ ఆచార్యులైతే మాకోసం దానిని వ్యాఖ్యానము చేసిరు అది మేము విన్నాము అని అర్థం అది వివరిస్తున్నారు భాష్యకాలు ఏ అంటే అర్థం ఆచార్యా అంటే ఏ ఆచార్యా నంటే అస్మభ్యం అలాగా భాష్యు స్టైల్ స్టైల్ అలా ఉంటుంది నస్మభ్యం తద్ బ్రహ్మ పదానికి పదమర్థం ఏ నస్తే ప్రతి పదానికి పదమర్థం వ్యాచక్షిరే వ్యాఖ్యాత కథ్యాచచక్షి ఇప్పుడు చచక్షే చా చచక్షి చింగ్ అనే ధాతువు మీద లిట్ చా చట్ ప్రథమ పురుష బహువచనం వి ఆ ఉపసర్గం సో వ్యాచచక్షి చక్షుంట దర్శించుట ఆ వి ఆ రెండు ఉపసర్గలు జాయిన్ చేసేపటికి దానికి అర్థం మారుతుంది ఏమని అను వ్యాఖ్యానము చేయుట వివరించి చెప్పుట అని అర్థం వస్తుంది అదే అంటున్నారు ఆయన వ్యాఖ్యాతవంత వ్యాఖ్యానము చేసిరో ఏ ఆచార్యులైతే మాకు వ్యాఖ్యానము చేసి చెప్పినారో ఆచార్యుల యొక్క వచనము ద్వారా మేము ఈ ఆగమమును విని ఉన్నాము అని వాళ్ళు అంటున్నారు సో వ్యా వ్యాఖ్యానము చేసిరి వ్యాఖ్యానము చేయడం అంటే ఏమిటి వ్యాఖ్యానం అంటే మనకి వ్యాఖ్యానం అనే పద్ధతి కొంచెం దురదృష్టకరమైన విషయం ఇప్పుడు మీరు కాళిదాసు గారి శ్లోకాలు తీసుకుని కింద మల్లినాథ సూరి వ్యాఖ్యానం చూస్తే మీకు పైన శ్లోకానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది శ్లోకం అర్థం చేసుకోవటానికి సపోర్ట్గా ఉంటుంది ఎందుకంటే మీరు బ్రహ్మసూత్ర భాష్యం తీసుకుని కింద రతనం భామతి మొదలైన వ్యాఖ్యానాలు చూస్తే అసలు ఈ వ్యాఖ్యానాలను పక్కన పెట్టే ఒరిజినల్ తగ్గలుకుంటే చాలా బాబు ఈ జీవితానికి అన్నట్టుగా ఉంటాయి మతిపోతుంది ఒక్కక్షరం అర్థం కాదు ్రహ్మసూత్ర భాష శంకరుల భాష తేలిగ్గా ఉంటుంది ఆఖరికి ఆనందగిరి కూడా శంకరుల కంటే కఠినమైన శైలిలో ఉంటుంది ఎటు వచ్చి సంస్కృతంలో భాష సరళంగా ఉన్నా గట్టిగా ఉన్నా అంత అనే ఆ రకమైన భాష చాతుర్యం గలవాడికి లేక సామర్థ్యం గలవాడికి తేడా ఏమి పడదు వాడికి చక్కగా ఉపయోగపడుతుంది హీ కెన్ ఫాలో బట్ ఒరిజినల్ వెర్సిటీ సపోర్టివ్గా ఉండి దానికంటే ఒరిజినల్ వలస అర్థం కాని వాడికి ఉపయోగపడి ఇట్లా ఉండాలి వ్యాఖ్యానం దాని పర్పస్ అది నోట్స్ అని పెట్టి ఒరిజినల్ కంటే నోట్స్ డిఫికల్ట్ గా ఉంటే ఉపయోగం చాలా చోట్ల అలా ఉంటుంది అలా ఉండకూడదు ఎలా ఉండాలి విస్పష్టం కథితవంత అది వ్యాఖ్యానం అంటే అంటే ఒరిజినల్ చూసినప్పుడు మీకు నాలుగు సందేహాలు ఉంటాయి వ్యాఖ్యానం ఒక్కసారి చూసేప్పుడు కనీసం రెండు సందేహాలైనా పోవాలి పోయి రెండు సందేహాలు మిగిలితే ఆ వ్యాఖ్యానం కొంతవరకైనా ఉపయోగపడింది అలా కాకుండా పూర్తిగా నాలుగు సందేహాలు పోయినట్లయితే వ్యాఖ్యానం చాలా విలువైనది అలా ఉండాలి వ్యాఖ్యానం కాబట్టి అంటే అలా ఉండాలంటే దాని అప్పుడు ఎప్పుడు కుదురుతుందో తెలిసినా అలా ఉండడం అన్నది రెండు రకాలు ఉంటాయి వ్యాఖ్యాన రచనా పద్ధతులు రెండు రకాలుంటాయి ఒక పద్ధతి ఎలా ఉంటుందంటే ఆ ఒరిజిన పాఠకునకు వాడి బుద్ధిలోకి ఇది వెళ్ళిపోవాలి వాడి హృదయంలోకి ఇది వెళ్ళాలి అనే లక్ష్యంతో రాసిన వ్యాఖ్యానాలు కొన్ని ఉంటాయి ఇంకో కొన్ని వ్యాఖ్యానాలు ఎలా ఉంటాయంటే ఈ వ్యాఖ్యానం పేరుతో తన పాండిత్యాన్నంతని కూడా ప్రదర్శించాలి అనే విధంగా ఉంటాయి రెండు రకాలు ఉంటాయి దృష్టాంతాలు ఎన్నైనా సో ఆ విధంగా తనకొచ్చిన విద్యలంతా ప్రదర్శించాలనే ప్రయత్నం చేసే వ్యాఖ్యానం ఏదైతే ఉంటుందో అది విద్యార్థులకు ఒక కారం తక్కువ ఉంటుంది వెరాజ్ ఆ పైన ఉన్న ఒరిజినల్ని వీళ్ళ బుద్ధికి రా మనం హెల్ప్ చేయాలి అనే వ్యాఖ్యానము చాలా ఉపయోగకరంగా ఉంటుంది దాన్ని వ్యాఖ్యానం అని అంటారు కథితవంత సుస్పష్టమయ్యే విధంగా మాకు ఈ ఆచార్యులు చెప్పి ఉన్నారు అర్థహం ఇది అన్వయం వీళ్ళకి అన్వయం మీద మహాపిచ్చి ఉంటుంది అన్వయాన్ని వదిలిపెట్టరు ఏ నహప్రతురే తూర్వేషాం వచనం వయం శుశ్రుమ అని మీరు అన్వయం చేసుకోవాలి ఇక్కడ ఏ నస్తాచక్షి అనే ఏ ఎవరైతే వెనక్కాలేముంది ఇది శుశ్రుమ పూర్వేషాం అనుంది కదా ఏ వచ్చింది గనక యశ్శబ్దం వచ్చింది గనక తశబ్దం రావాలి సో ఏ బహువచనం గనక తశ్శబ్దం కూడా బహువచనంలో రావాలి కానీ పూర్వవాక్యంలో ఎక్కడైతే ఈ తశ్శబ్దాన్ని పెట్టాలో అక్కడ పూర్వేషాం ఉంది షష్ఠీ బహువచనం ఉంది కాబట్టి తచ్చబబ్దాన్ని షష్ఠీ బహువచనంలో మీరు పెట్టుకోవాలి తేషాం అని మీరు పెట్టుకోవాలి అర్థహా తేషాంబని పెట్టుకుంటాయా దానికి తేషాం అని పెట్టుకుంటే అర్థం పూర్తవుతుంది అని భాష్యకారులు పాపలు చక్కగా అన్వయం ఎలా చేయాలో చూపించినారు అవి మూడో మంత్రం పూర్తయింది సో నాలుగవ మంత్రానికి అవతారిక పెద్ద అవతారిక అయితే అవతారిక అనడానికి ముందు ఒక్కసారి మంత్రాన్ని మనం అందాము సో వాక్ వాగేంద్రియాన్ని గురించిన మంత్రం అవ్వాలది ఈ పుస్తకంలో మధ్యలో వాక్య భాష్యం అడ్డొస్తూ ఉంటుంది మీరు కొంచెం ఓపిగ్గా పేజీలు తిప్పుకోవడం yena బ్రహ్మత్వం విక్కడి నుంచి కొన్ని మంత్రాలు వస్తున్నాయి ఈ మంత్రాలు పిడుగులు నెత్తి మీద పడ్డట్టు ఉంటాయి మంత్రాలు అంటే మనకున్న కండిషనింగ్ని ఏమాత్రం అంగీకరించకుండా స్మాష్ చేసేట్లు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా వాటిని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఎంప్రవల్ వచ్చేద్దాము అవతారిక అన్యదేవతా वाक्येना आत्मा ब्रह्मा प्रतिपाते श्रोत आशंका जाता असल आक्यकंटे इतरम दाक इतर अभी आगम आगम वक्या जाग्रतगा अर्थंस ఆచార్యులు వ్యాఖ్యానం చేసి ఉన్నారు ఆ వ్యాఖ్యానాన్ని సహాయం తీసుకోవచ్చు తీసుకుని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఏమి సిద్ధమవుతుంది బ్రహ్మ ఆత్మ అని సిద్ధిస్తుంది ఆత్మ బ్రహ్మ అని ప్రతిపాదిస్తుంది వీడు బ్రహ్మ కోసం వెతుకుతున్నాడు రే నువ్వు బ్రహ్మ తెలిసింది కాదు తెలియనిది కాదు నీకు తెలిసినది కాదు నీకు తెలియనిది కాదు అంటే హేయము కాదు ఉపాధేయము అది తెలిసిందేలే పక్కన పెట్టు అని హేయము కాదు ఇది మనకి తెలియలేదండి దీన్ని ఏమైనా సరే పట్టుకుని తెలుసుకుని పట్టుకోవాలి దేన్ని అని ఆ విధంగా ఉపాధేయము కాదు హేయము కానిది ఉపాధేయము కానిది ఆత్మే అవుతుంది అనాత్మలన్నీ కూడా అయితే హేయములవుతాయి లేకపోతే ఉపాధేయములవుతాయి ఇప్పుడు మిత్రుడు ఉపాధేయుడు శత్రువు హేయుడు బంగారం ఉపాధేయము మట్టి ఇసక హేయము బయటపడేస్తారు బంగారం సూచనలు వదిలిపెట్టుకుంటారు సో కాబట్టి ఈ విధంగా మనుషులు కాని వ్యక్తులు కాని పశువులు కానీ ఏదైనా కూడా హేయము ఉపాధేయము సో ఇది ఇది హేయము ఇది ఉపాధేయుంటుంది స్వర్గము ఉపాధేయము నరకము హేయము అమెరికా ఉపాధేయము సౌదీ అరేబియా హేయము ఇలాగేదో సో దేనికి దానికి హేయము ఉపాధేయము దేవతలలో కూడా అయ్యప్ప ఉపాధేయము సమసమదర దేవత హేయము మా దేవత మాది దేవత కావాలి సో ఈ విధంగా మీకు హేయము ఉపాధేయము సర్వత్రా ఉంటుంది సపోజ్ అది విదితము అవిదితము కాదు అనగా హేయము కాదు ఉపాధేయము కాదు అంటే ఆత్మ తప్ప కాదు ఏమంటే బ్రహ్మ గురించి చెప్పంటే మీరు గురించి చెప్తున్నారు ఏమిటంటే ఆత్మ బ్రహ్మ అదే ఇది అవ్వ పేరే ముసలమ్మంట అవ్వన్నాడు ఎవడం అంటే అవ్వంటే వీడికి తెలియలేదు ఏమిటంటే అవ్వంటే ఏమిటండి అని తెలియదు ముసలమ్మ అంటే అయితే ఇది తెలిసింది అంతే ఆత్మ పర్యాయపదం ఉన్నది ఆత్మా బ్రహ్మ ఆత్మాచ బ్రహ్మా బ్రహ్మసూత్రపక్షం బ్రహ్మసూత్రపక్షంలో పూర్వపక్షం అనుకుంటుంది ఏమిటంటే పూర్వపక్షం అథాతో బ్రహ్మ జిజ్ఞాస కదైంది బ్రహ్మ విచారం జిజ్ఞాసంటే విచారం బ్రహ్మ విచారం చేయమంటే మీరు ఆత్మవిచారం చేస్తున్నారేమిటి అని పూర్వపక్షం దానికి సిద్ధాంతం ఏంటంటే ఆత్మాచ బ్రహ్మ ఇప్పుడు అడిగితే అడిగా ఇటువంటి పిచ్చి ప్రశ్నకి ఎప్పుడు అడగద్దు వన్ టైల్ వన్స్ ఫర్ ఆల్ యు గెట్ ఇన్ యువర్ హెడ్ ఏమిటో తెలిసిన ఆత్మాచ బ్రహ్మ ఆత్మయే బ్రహ్మ చాంతేవ ఆత్మ బ్రహ్మ కాబట్టి బ్రహ్మ గురించి పాఠం చెప్పమంటే ఆత్మ గురించి చెప్తున్నారు ఏమిటని ఎప్పుడు ఆత్మయే బ్రహ్మ అని ప్రతిపాదించాడు ప్రతిపాదించేప్పటికీ వినివాడికి ఒక శంక కలుగుతుంది ఏమిటి శంక చాలా మంచి శంక ఇది ఈ శంక ఈ వృక్షాలు ఎలా ఉంటాయంటే మీకు ఈనాడు ద్వైత గ్రంథాలను మీరు వెనక తీసుకోండి ద్వైత గ్రంథ అంటే మీకు మరి విస్తృతమైన అధ్యయన సామర్థ్యం ఉండి మీరు అధ్యయనం చేస్తే మీకు తెలుస్తుంది విషయం ఉదాహరణగా అద్వైతం మీద అద్వైతం మీద దండయాత్ర చేస్తే ద్వైత గ్రంథాలు ఉంటాయి ఉదాహరణకి శతదూషణి అని ఒక గ్రంథం ఉన్నది వేదాంత దేశకులు రాసినాడు వంద వంద తప్పులు పడతారు ఈ వంద తప్పులు పడతారన్న వాడు మీకేం గుర్తొచ్చింది వంద తప్పులు పడతారన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసిన ఈ చరిత్రలో మానవ ఇతిహాసంలో ఇద్దరున్నారు ఒకడు శిశుపాలుడు శ్రీకృష్ణుడు వంద తప్పులు పడతా రెండవ ఆయన వేదాంత దేశకులు అద్వైతంలో వంద తప్పు అద్వైతంలో అంటే అర్థం ఏంటో తెలిసిన శంకరునిలో అర్థం వంద తప్పులు పడతాను ఆయన ఎన్ని తప్పులు పట్టాడో తెలిసిన అరవై తప్పులు పట్టాడు వంద పట్టలేదు ఎందుకంటే తప్పులు పట్టడానికి కూడా ఆయుర్దాయం చాలట ఆయుర్దాయం చాలలేదు ఆయనకి అది ఆయన పుస్తకంలో పుస్తకం పేరు శతదూషణి ఉన్నది అరవై ఆరే ఈ శత్రదూషణి అయిన పుస్తకం మా నాన్నగారింత ఉండేది నేను అప్పుడప్పుడు చూస్తూ ఉండే ఎవరు చదవరు ఆ ఏదో పర్టికులర్ దూషణాన్ని తెలుసుకోవడం కోసం చూసి అహ ఈయనయం రాశాడని చూస్తే చూడాలి వస్తూ సో దీని మీద అనంతకృష్ణ శాస్త్రి అని ఒక కశీ పండితుడు శతభూషణి అని వ్యాఖ్యానం పుస్తకం రాశారు ఈ శతభూషణములను తీసుకుని దాన్ని ఖండించి భూషణం కింద ఆయన అరవై ఆరు తర్వాత మిగిలిన ముప్పై ఇంకా ఆ పుస్తకంలో ఉన్నాయి అరవై ఆరో మిగిలిన ముప్పై లేక ముప్పై ఇతరత్ర ఉన్న గ్రంథాల్లో ఉండే దూషణములను తీసుకుని వాటికి ఖండనం రాసి ఆయన మటుకు వంద పూర్తి చేశారు ఇది దాని వ్యవస్థ ఓకే ఈ ఈ అరవై ఏడు దూషణములు ఉన్నాయి తెలిసిన ఏమిటో తెలుసినా ఆ దూషణములు ఆ నుంచి వచ్చాయి అబ్జెక్షన్స్ దూషణమంటే అబ్జెక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి భాష్యాల నుంచి వచ్చాయి ఇక్కడ ఏముంది శ్రోతుహు ఆశంక జాతానంద ఆ మాట తీసేయండి కింద నుంచి పట్టుకోండి పట్టుకుని దీన్ని మీరు ఆపుస్తకంలో పెట్టుకోవచ్చు ఇక్కడ పూర్వపక్షాలని లిఫ్ట్ చేసి అక్కడ పెట్టేసుకో ఇక్కడ ఏమంటారు పూర్వపక్షము అని చూపించి తర్వాత సిద్ధాంతం చెప్తారు ఇక్కడ మీరు చేయాల్సిందలా ఈ పూర్వపక్షమే తీసుకెళ్లి అక్కడ పెట్టేసుకుంటాం ఓకే ఇప్పుడు మోడీ గారు బిల్లుందనుకోండి ఆ బిల్లులో ఆయన అంతకుముందున్న అబ్జెక్షన్స్ మీద ఇది కరెక్షన్ చేశాము అని రాస్తాడు బిల్లులో మీరు ఏం చేస్తారు ఆ అబ్జెక్షన్ మీద ఈ కరెక్షన్ అబ్జెక్షన్ తీసిబరేయండి ఈ కరెక్షన్ అనే మాటలో కరెక్షన్ అనే మాట తీసేయండి ఆ సెంటెన్స్ తీసుకోండి దాంట్లో హోల్డ్స్ని పంచి చేయండి ఇదిగో ఈ బిల్లు తప్పు అని ఈ ల్యాండ్ బిల్లు మీద అలాగే నడుస్తుంది కాబట్టి చాలా అన్యాయం అంటే బట్ ఇంటలెక్చువల్ ఆనెస్టీ అనేది లేకుండగా కేవలము ఇక్కడ పూర్వపక్షాలని లిఫ్ట్ చేసేసి అక్కడ పెట్టేసుకుంటాం ఇక్కడ చర్చ ఏమిటంటే ఆత్మ బ్రహ్మల్లా అవుతుందండి ఆత్మ బ్రహ్మల్లా అవుతుంది అది పూర్వపక్షం కథను ఆత్మా బ్రహ్మ ఆత్మ బ్రహ్మల్లా అవుతుందా ఏమైనా అర్థం ఉందా మీరు చెప్పేదానికి ఇంకా వివరిస్తారా ఆత్మా హి నామా ఆత్మంటే ఏమిటనుకుంటున్నారు మీరు మీరు ఎవరినైనా అడగండి హీ బికాజ్ ఆత్మానామా ఆత్మంటే ఏమిటి అధికృత కర్మణి ఏదైనా ఒక కర్మ చేయటానికి యోగ్యత గలది ఆత్మ ఇప్పుడు మీరు ఆత్మ మీరు ఏం చేయాలి విద్యార్థి అయితే చదువుకోవాలి వివాహితులైతే ఉద్యోగం చేసే రూపాయలు తీసుకురావాలి వారానికి ఒకసారి దేవాలయానికి వెళ్ళి దేవుడికి పూజాది చేసుకుంటూ ఉండాలి అంతేగాని ఆత్మే బ్రహ్మని చెప్పేసి కూర్చుంటారా ఏమో అర్థం లేనమాటది కాబట్టి కర్మనే అధిక మీరు ఎవరినైనా అడగండి ఆత్మ అంటే ఏమిటి కర్మణే అధికృత పూజ చేస్తున్నాడు అనుకోండి ఎలా ఇందులో పూజ చేస్తున్నాడు అదేమిటండి మాకు దేవుణ్ణి పూజించుకునే అధికారం మాకు ఉన్నది మేము పూజ చేసుకుంటున్నాము అధికృత కర్మని ఉపాసనే చాల ఉపాసన ఏందు కూడా ఉంటుంది అధిక కేవల కర్మే కాదు ఇదో లలితోపాసనని లేకపోతే దుర్గా ఉపాసనని హనుమతి ఉపాసన అని ఉపాసన ఏంది కూడా శ్రీరామ ఉపాసన చాలా ఇది వరకు ఉండేది మా చిన్నప్పుడు ఆయన రాముణ్ణి ఉపాసన చేసి ఇవ్వర్రా అను అయితే వీడు కృష్ణుని ఉపాసన చేస్తాడను ఉండేది ఇప్పుడు లేవండే వాళ్ళే ఇప్పుడు నీకు వినపడదు ఇప్పుడు నేను రామోపాసకున్న అంటే జనులు పెదవి విరుస్తారు వాళ్ళకి అదేమీ అట్రాక్టివ్గా ఉండదు దుర్గోపాసకున్నప్పుడు అమ్మో హీజ్ సంథింగ్ హనుమతు ఉపాసకుడు అంటే రియల్లీ రియల్లీ సంథింగ్ ప్రత్యంగిడు ఈ మధ్యన వచ్చింది ప్రత్యంగిరన్నది ఒక గృహస్థుడునో ఒక సన్యాసి కలిపి దాన్ని పాపులరైజ్ చేసి పెట్టారు ఎక్కడో పట్టుకున్నారు అంటే ఎక్కడో ఉంది ఎక్కడ చెంగిర దానికి దానికి ఏదో అర్థం ఉంటుంది సో ఆ అర్థం చాందోకి ఉపనిషత్తులో అంగిరస్ శబ్దానికి అర్థం ఉన్నది ప్రథమాధ్యాయంలో దానికి ప్రతి ఉపసర్గ ఇవన్నీ వాళ్ళుగా ఈ మాటలు వాళ్ళు లేనని కూడా తినారు సో అంగానాం రసహ అంగిరస్ అంటే అంగానాం రస అని అర్థం సో కొత్త కొత్త ఉపాసనలు ప్రత్యంగిరం ఎక్కడో ఎక్కడో ఉంటుంది శాస్త్రం అంటే అంత శాస్త్రమే ఏది శాస్త్రం కాదు నిన్ను ఎవడో ఫోన్ చేసి అడిగారు ఎవరన్నా మీ భాగవతం పుస్తకంలో ఇది మహాత్మ్యం ఎందుకు లేదని అడిగారు ప్రథమ భాగంలో పెట్టాలి కదా పెట్టకపోతే ఎల్లగా తృతీయ భాగంలో పెడుతూ పెట్టుకుంటారు బహుశా మీరు అందుకోసమే ద్వితీయ భాగాల్లో రాలేదని అంటే నేను చెప్పాను లేదండి తృతీయ భాగంలో కూడా పెట్టట్లేదు అని నేను అంటే ఆయన ఆయన పోనీ పెట్టండి అని సలహా చెప్పచ్చు కదా దానికి ముందు కొంత పోల్వడం కానీ చెప్పి నాకు సలహా సలహా చెప్పడంలో తప్పలేదు పద్మపురాణాంతర్గతమైన మహాత్మ్యాన్ని మీరు పెట్టకపోతే ఎలాగండి అని ఆయన ఛాలెంజ్ చేశాడు నేను చెప్పాను మీరు కొంచెం జాగ్రత్తగా వింటారంటే చెప్తాను మీరు కొంచెం ఓపెన్ మైండ్తో వినండి ఈ మహాత్మ్యం పద్మపురాణంలో లేదండి అని చెప్పాను అంటే కాదండి మహాత్మ్యంలో పద్మపురాణాంతర్గతం అని ఉంది కదా అవునండి మహాత్మ్యంలో పద్మపురాణ అంతర్గతం అని ఉంది కానీ మరి మీకు ఓపిక ఉండి మీరు ఆ పద్మపురాణం పుస్తకం తీసి చూడండి దాంట్లోనూ దాంట్లో లేది ఎవరో ఈ మధ్యకాలంలో ఎవరిలో కల్పించారండి దాన్ని కల్పించి ఇది నేను రాశాను అంటే బాగుండదు కనుక పద్మపురాణంలో దేవని చెప్పేసి పెట్టాడు ఆయన ఇది పద్మపురాణ అంటారు ఇది పద్మపురాణే అని అలా పెట్టాడు మీరు ఒరిజినల్ పద్మపురాణంలో చూసుకుంటే ఉండదు ఇది ఎలా ఉందంటే రోడ్డు మీద ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇలా ఉందని ఒకడు అన్నాడు అనుకోండి కాపోసం అనుకుంటాడు ఎదురుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కాపోసం అనుకుంటారు లేదు చూసిన ఇదేం లేదు ఎక్కడ అలా అంటే అవతలవాడు చూడండి మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయడం కోసం చెప్పలేదు మరి నా విమర్శ నాకు ఉంటుంది కదా నేను చూశాను మహాత్మ్యం దాన్ని నేను పనిగట్టుకుని తెలుగు చేయక్కట్లేదు టూ రీజన్స్ పద్మపురాణంలో లేనూ లేదు సెకండ్ ఏ కొద్దిపాటి సంస్కృతం వచ్చినా అది అర్థమవుతుందండి దానికి మళ్ళీ తెలుగు వ్యాఖ్యానం ప్రతి పదార్థాలు తాత్పర్యాలుంటే ఎక్కడ ఒక్కర్లేదు నేనేకే సాడు గొనితో ఉంటాడు చూసి అని చెప్పాను ఆయనకి ఎందుకు అలా చెప్పానంటే ఆయన అంత విమర్శ నా బుద్దితో ఉన్నందుకు గాను మనం ఒక విషయాన్ని చెప్తే ఆలోచించుకునేటువంటి అవకాశం ఆయనకుంటుంది ఎప్పటికైనా ఆలోచిస్తాడు పద్మపురాణం తీసి చూస్తాడు లేకపోతే ఇంకో పండితుడితో కలిసినప్పుడు అడుగుతాడు ఏమండి పద్మపురాణాల్లో లేదన్నాడే ఆ స్వామి ఏమిటండి ఇది అని కాబట్టి ఎప్పటికైనా మనకు తెలుసున్న విషయాన్ని మనం వేసేయాలి అవకాశం వాళ్ళు ఇచ్చినప్పుడు అని అందుకోసం చెప్పాను అంతకంటే వేరే ఏంగా సో ఈ ప్రసంగం ఎందుకు చెప్పానంటే సో ఇలాగ ఆత్మ ఉపాసన ఉపాసనలో అధికారిగా ఉంటాడు ఆత్మ ఉపాసనలు అనేక రకాలు ఉంటాయి వాటిల్లో అధికారి ఈ ఉపాసన కాబట్టి ఆ ఉపాసన చేసుకోవాలి అంటే తప్ప ఆత్మే బ్రహ్మ అంటే ఎక్కడ కుదురుతుందండి సంసారి ఆత్మ అంటే సంసారి సంసారి అంటే అర్థం అంటే తెలిసిన సుఖీ దుఃఖీ అని అర్థం మీరు చూడండి ఆత్మలు ఇన్ని బహుత్వం కూడా ఉంటుంది ఆత్మలకి ఇవో ఆత్మ ఆయనో ఆత్మ ఆయనో ఆత్మ వీళ్ళందరికీ ఏవో సుఖాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి గృహస్థులకి మానవ మాతృలు గృహస్థులని ఇన్ పర్టికులర్ చెప్పచ్చు ఇది సన్యాసం ఉన్నాను అనుకోండి వాళ్ళకు సుఖాలు ఉంటాయి దుఃఖాలే ఉంటాయి ఏదో ఈ పూటభిక్ష ఒకసారిగా ఉంది ఆ పూటభిక్ష అద్భుతంగా ఉందనే తప్ప ఇంకా పని కట్టుకునే సుఖాలు దుఃఖాలు ఏ ఉంటాయి ఉండకూడదు కాబట్టి మానవ మాత్రుడంటే వీళ్ళు ఫిట్ అవుతారు ఫిట్ అవ్వకపోతారు కాబట్టి గృహస్థులైతే మటుకు తప్పనిసరిగా సుఖాలు దుఃఖాలు ఉంటాయి ఎందుకంటే ఈ జనరేషన్ కొంత నయం మన ముందు జనరేషన్కి వాళ్ళు బహు సంతానం ఏడుగురు ఎనమండుగురు తొమ్మడుగురు అలాగనిపిస్తుంటాను నిన్న ఒక ఆయన ప్రస్తావన వచ్చింది ఆయనకి పద్నాలుగు మంది పిల్లలు ఏడుగురు మగపిల్లలు ఏడుగురు ఆడపిల్లలు పద్నాలుగు మంది పిల్లలు ఆ పిల్లల పేర్లన్నీ కూడా గుర్తుండవు పద్నాలుగు మంది అంటే ఏం గుర్తుంటుంది వాళ్ళందరికీ మళ్ళీ పిల్లలు ఆ పిల్లలకి పిల్లలు ఈయన ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు బతిగాడు అనుకోండి ముత్తాతయ్యి ఇప్పుడు ఈ పెద్ద తండా కింద ఉంటుంది ఇదంతా దీంట్లో ఎవరు గుర్తుంటారు ఎవరో వాళ్ళ కూతురు వచ్చి వీడి ఏ కూతురు నాలుగోదా ఆరోగోదా అని తను గుర్తు చేసుకునే లోపల వచ్చి నాన్న మా కుర్రాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనేప్పటికీ అయ్యో నా మనవాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడా అని దుఃఖం ఉంటుంది సో సంసారులు అంటే ఇలాగే ఉంటారు సుఖీ దుఃఖీ సుఖీ దుఃఖీ దుఃఖీ సుఖీ సుఖీ దుఃఖీ దుఃఖీ సుఖీ వాడిని సంసారే అంటారు ఆత్మ సంసారి చూడండి ఎవరు ఆత్మ బ్రహ్మణ కళ్ళు విప్పి చూడవా ఆత్మ బ్రహ్మణ ఎక్కడైనా ఉందా తర్వాత సాధన కర్మ ఉపాసనం వార్గం వాటి వీడేం చేస్తాడు ఈ సంసారీ అయినటువంటి ఆత్మ కర్తాభోక్త సంసారీ అగు ఆత్మ కర్మను లేక ఉపాసనను లేక రెండింటిని అనుష్ఠానం చేస్తూ ఉంటారు ఎందుకు అనుష్ఠించడము ఇంట్లో ఫలాలు రెండు రకాలు కర్మకి ఫలం స్వర్గలోకం ఉపాసనకి ఫలం దేవతారూపాన్ని పొందడం మీరు అగ్ని ఉపాసన చేశారనుకోండి అగ్నిదేవతలో విలీనమవుతారు దాన్ని సాయుధ్యము అంటారు కాబట్టి బ్రహ్మాదేవి బ్రహ్మదేవుని చేస్తే బ్రహ్మలో విలీనం అవుతారు ఆయనలో కలిసిపోతారు సో కాబట్టి రాజుగారిని బాగా ఉపాసన చేశారనుకోండి రాజాంతఃపురంలో ఉద్యోగం ఇస్తాడు సంథింగ్ లైక్ దాట్ కాబట్టి బ్రహ్మాది దేవతలను ఉపాసన చేసి ఆ దేవతారూపంగా వాళ్ళలో విలీనం అవటమే ఉపాసనకు అప్పుడు కూడా పరిచ్ఛిన్నంగానే ఆ దేవత రూపంగా ఉంటాడు ఆ దేవతలో అంతర్భాగమై ఉంటాడు లేదా కర్మను చేసి స్వర్గాది లోకాలను పొందటము ఫలం కాబట్టి ఇటువంటి సాధనాలను అనుష్ఠిస్తూ ఉంటాడు స్వర్గాది సాధ్యములను పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రాప్తుర ఇంద్రో వా బ్రహ్మ భవితుమర్హతి దే తస్మాత్య ఇప్పుడు ఉపాస్యము బ్రహ్మ ఉపాసించబడేది బ్రహ్మ ఉపాసించేవాడు ఆత్మ సంసారి అయిన ఆత్మ దేవత అయినటువంటి బ్రహ్మను పరమాత్మను ఉపాసిస్తారు అది కదా ఉపాసన యొక్క లక్షణము ఆ ఉపాస్యమైన బ్రహ్మ వీడికంటే ఇతరమవుతుంది తే తస్మాదన్య తస్మాదంటే దేనిఫూర్ కాదు తస్మాదంటే ఆత్మన ఈ ఆత్మ కంటే అన్యమవుతుంది తత్ బ్రహ్మ లైక్ వాట్ ఇప్పుడు ఉపాస్య ఉపాస్యము ఉపాసకుడి కంటే భిన్నముగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపాసకుడు ఆత్మ ఉపాస్యము దేవత ఆ దేవత విష్ణువు అవ్వచ్చు విష్ణు ఉపాసన చేసి వాళ్ళకి ఈశ్వర విష్ణు అని స్పెసిఫిక్గా కాకుండా ఈశ్వర అయితే ఈశ్వర అంటే శివుడు అనర్థం చెప్పుకోవచ్చు శివుడు యొక్క ఉపాసన అవ్వచ్చు కొంతమంది ఇంద్రుల్ని ఉపాసన చేసి వారు ఆ రోజుల్లో శంకరుని కాలంలో ఇప్పుడు ఇంద్రుని ఉపాసన ఎవరు చేయడం ఈ మధ్య కాలంలో ఇంద్రుణ్ణి ఉపాసన చేసిన వారు కావ్యకంఠ గణపతిని ఒక్కరే అర్వాచీన కాలంలో అంటే గత ఐదు ఆరు వందల ఏళ్లలో అంతకుముందు ఇంద్రుణ్ణి ఉపాసన అంటే ఋగ్వేద కాలమే వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఆయన ఇంద్ర సహస్రనామ స్తోత్రం రాశారు ఇంద్రస్థుతి రాశారు ఇంద్రాణి స్థుతి కూడా రాసినట్టున్నారు సో ఇంద్రుణ్ణి ఉపాసన ఆయన ఋగ్వేద పండితుడు కావ్యకంఠ గణపతిని కాబట్టి ఐగ్వేదం అంతా కూడా ఆయనకి కరతలామూలకంగా ఉండేది అర్థం అంతా కూడా ఆయన వేదం ఎవరు ఎవరి దగ్గర వేదం వదిలించారో ఆయనకు అర్థం చెప్పాడు ఆయన వేదం చెప్పిన ఆయనకు అర్థం తెలీదు ఆయన దగ్గర వేదం చెప్పుకున్నాడు ఆయన ఈయన అర్థం తెలుసుకున్నాడు చదువుకుని నాకు అర్థం చెప్పవాలంటే సరే కూర్చోండి అని అర్థం చెప్పాడు అంతటి సో ఆయన ఇంద్రుణ్ణి ఉపాసన చేశాడు అలాగే ఏదో పురాణాల్లోనూ అక్కడ ఇంద్రుణ్ణి ఉపాసన కథలు మీకు వినపడుతూ ఉంటాయి ఫస్ట్ కాబట్టి ఇంద్రుని ఉపాసన తర్వాత వేద వేదం చదువుకున్న వాళ్లలో కొంతమంది అయినా ప్రాణోపాసన చేస్తారు వైదికులు ప్రాణాన్ని ఉపాసన చేస్తారు ప్రాణశబ్దానికి కాస్మిక్ లైఫ్ అని చెప్పచ్చు కాస్మిక్ లైఫే ఇక్కడ ఉంటుంది ప్రాణోపాసన చేయాలంటే ఊళ్ళు తిరగక ఇక్కడే ఉంటుంది ప్రాణం ఆ ప్రాణమే యూనివర్సల్ లైఫ్ కంటే భిన్నమేమీ కాదు కాబట్టి ఇక్కడే ఉపాసన చేయొచ్చు లేదా హిరణ్య గర్భోపాసన అని ప్రాణ అంటే హిరణ్య గర్భ వేదల్లో హిరణ్యగర్భోపాసనలున్నాయి హిరణ్య గర్భ మంత్రాలున్నాయి మీరు వినుంటారు హిరణ్య గర్భస్వర్తాగ్రే భూతాపతి రేఖ ఆసీతి ఇత్యాది కాబట్టి ఆ హిరణ్య గర్భు ఉపాసన చేస్తారు చేసి కాబట్టి ఇప్పుడు బ్రహ్మంటే మనం ఏం చెప్పాలి విష్ణువును ఉపాసన చేసి విష్ణుభక్తుడికి బ్రహ్మెవరు విష్ణు శివభక్తుడికి బ్రహ్మెవరు శివ ఇంద్ర అయితే హిరణ్య గర్భ అనేటో ఆయా సందర్భాలను బట్టి బ్రహ్మ శబ్దానికి ఆర్థం చెప్పాలి తప్ప బ్రహ్మయే ఆత్మ అని చెప్పడము చాలా సందర్భముగా ఉన్నది నాకు ఆత్మ బ్రహ్మ అంటే విష్ణు అవుతాడు ఇంద్రుడు అవుతాడు హిరణ్య గర్భుడు ఏదో ఒకటి అవ్వాలి తప్ప లేకపోతే అయ్యప్ప అవ్వాలి లేకపోతే ఏదో అలాంటిది ఏదో అవ్వాలి తప్ప ఆత్మ ఎలా అవుతుందండి ఆత్మ అయితే మాత్రం కాదు ఎందుకు తెలుస్తున్నాండి లోక ప్రత్య విరోధా ప్రత్యం అంటే జ్ఞానం ఈ లోకంలో ఉండేటువంటి జనుల యొక్క జ్ఞానాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని మీరు అడిగి తీసుకోండి టేక్ ఎ పోల్ పోల్ పోల్ చేయొచ్చు అమెరికాలో నేషన్విల్ అనే ఒక టౌన్ ఉంది తెనసీ రాష్ట్రంలో నేను వెళ్ళాను ఆ నేషన్విల్ లో నేను ఉడికేలా అనుకుంటాను నేను వెళ్ళాను గొప్ప ఏమనుకోకండి సో ఈ నేషన్ ఫీల్డ్లో వాళ్ళు దేవాలయం కట్టాలనుకున్నారు మన ఇండియమ్స్ ఉన్నారు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కలిపి మనం దేవాలయం కట్టుకోవాలని అన్నది ల్యాండ్ కొనేశారు ఆ కొనేసి చందాలు కూడా వసూలు అయ్యాయి దేవాలయం కట్టాలంటే పైసలు బాగా వస్తాయండి మీరు ఏదైనా ఉంటుండగా ఓ రూపాయలు మీరు వసూలు చేయాలంటే దేవాలయం కట్టి ఇప్పుడు నేను దేవాలయం ప్రపోజల్ ఒకటి పెట్టుకుని మీ అందరికీ రిసీట్ బుక్లు ఇచ్చేస్తే వచ్చేస్తాయి కోటి రూపాయలు రియల్లీ సో డబ్బులు బాగా వచ్చాయి ఇప్పుడు ఏ దేవాలయం గట్టాలి అన్న చోట దెబ్బ దెబ్బలాట దేవుడు ఒక్కడే అని కాదు ఉండాలి కదా మరి కానీ దెబ్బలాట విష్ణు దేవాలయంగా తాలి కొంతమంది వెంకటేశ్వర స్వామో విష్ణువో ఏదో గణేష్ దేవాలయం గట్టాలని కొంతమంది అప్పుడు మరి అమెరికా ఇది కంట్రీ వాళ్ళు ఏం చేశారంటే మెంబర్షిప్ డ్రైవ్ పెట్టి పలానా రోజు వరకు మెంబర్షిప్ స్వీకరింపబడును అని డేట్ పెట్టి దానికి ఒక ఆఫీసర్ని పో పోలింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఒక అక్కడ ఉండేటువంటి ఆఫీసర్ని ఒక అతనికి కొంత సొమ్మిచ్చి రూల్ ప్రకారంగా అతను హీ విల్ కండక్ట్ ఎ పోల్ అందరూ వచ్చి ఓటు వేస్తారు ఆ ఓట్లు లెక్కించి పోలింగ్ అధికారి డిక్లేర్ చేస్తారు ఆ దేవాలయం కట్టాలి అండ్ ఇట్ ఈస్ బైండింగ్ బైండింగ్ కాకపోతే పోల్ నిర్వహించరు అంతా కూడా లేదల్ గా అన్ని పెట్టుకుని పోల్ నిర్వహించారు నిర్వహిస్తే ఎయిటీ త్రీ పర్సెంట్ గణేష్ కావాలని అడిగారు ఎయిటీ త్రీ పర్సెంట్ సెవెంటీన్ ఫర్ విష్ణు కాబట్టి ఇప్పుడు గణేష్ టెంపుల్ అక్కడ చాలా ఫేమస్ టెంపుల్ వన్ ఆఫ్ ది ఎర్లియెస్ట్ టెంపుల్స్ ఇన్ యూఎస్ వన్ ఆఫ్ ది ఓల్డ్ ఫ్యాషన్ గుడ్ టెంపుల్స్ నేను అక్కడ ఉపనిషత్తుల యొక్క మెసేజ్ ఏమిటి అనే దాని మీద గంటాన్న ప్రసంగం చెప్పాను సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టెంపుల్ కాబట్టి ఆ బ్రహ్మ అంటే ఎవరన్నమాట ఇప్పుడు పోన్ ప్రకారం బ్రహ్మ గణేష్ బ్రహ్మ లోక ప్రత్యయం కాబట్టి వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు వాళ్ళంతా డొనేషన్స్ ఇచ్చి పోన్ పెడితే బ్రహ్మ ఎవరు ఉండాలి గణే విషయం అలా ఉంటుంది తప్ప నేనే బ్రహ్మీ ఏమన్నా అర్థం ఉందా ఇంకా ఇది లోక ప్రత్యయం పోనీ లోకమే కాదండి శాస్త్రం చదువుకున్న వాళ్ళ మాట ఏమిటి యథా అన్యే తార్కి ఆత్మ ఇది ఆచక్ష లోకంలో ఉండేవాళ్ళు పొందేవాళ్ళు లోకికులు పెద్ద చదువుకున్న వాళ్ళు కాదని మీరు తోసిపుచ్చేందుకు ప్రయత్నం చేయొచ్చు శాస్త్రం చదువుకున్న వాళ్ళ దగ్గరికి రండి తార్కికులు సాంఖ్యులు మీమాంసకులు మొదలైన ఈ శాస్త్ర పండితులు అందరూ ఈశ్వరుడు వేరు ఆత్మ వేరు అనేవాళ్లు చెప్తున్నారు ఇక ఈ మీమాంసకులు కర్మ కర్మవాదుల దగ్గరికి రండి కర్మ చేసేవాళ్ళు తథా కర్మిణ అముం యజ అముజ ఇది అన్యా దేవత ఉపాసతే చూడండి ఉపాసతే అంటే బహువచనం అదే ఏకవచనం అనుకున్నారు ఉపాసతే ఉపాసతే బహువచనం సో ఆ కర్మ చేసే వాళ్ళు కూడా ఏమని చెప్తున్నారు అముం యజ మీరు ఈ దేవతని పూజించండి యజ అంటే ఆరాధించుము అముం యజ ఈ దేవతను ఆరాధించుము వీప్స అముం యజ అముం యజ అంటే రెండు సార్లమీ కాదు అలా చెప్తూ ఉంటారు ఈ దేవతని మీరు పూజించండి మీరు ఈ పూజించండి మీరు ఈ పూజించండి అని చెప్తూ ఉంటారు వీళ్ళు కొంతమంది ఇదే పని బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఆయనేమో దేవల పూజాది చేసుకుని ఎనిమిది గంటలుగా మాలాది వేసుకుని వస్తాడు ఆయన మహాత్ముడు స్వామి బయట రెండు వందల మంది వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారు వాళ్ళకి ఏం చెప్తాడు ఏమిటా ఈ సమస్య పిల్లలు పెళ్లి కావట్లేదు నువ్వు వెళ్ళి రుక్మిణి కళ్యాణంతో కృష్ణుడికి పూజ చేసుకోపో ఏం చెప్తాడు సందర్భశుద్ధిగా చెప్పినట్టు అది కూడా నేను కొంత సందర్భ శుద్ధిగా చెప్తున్నా ఇంకొకడు వస్తాడు లేవంటే చాలా భయాలతో సతమతమవుతావు సరే హనుమంతుడు ఉపాసం చేసుకో మంత్రం తీసుకుంటు పంపించేస్తాడు ఇంకొకడు వచ్చి ఈ శని నన్ను పట్టుకుందండి మొన్ననే వచ్చింది శని నా జాతకంలోనూ అంటే నువ్వు పని చేయరా మందపల్లి పోయి శని ఈశ్వరుడికి నూనెతో నా నా నమ్మక దమ్మకాలతో అభిషేకం చేసుకో అక్కడ ఫలానా పండితుడు ఉన్నాడు వేద పండితుడు ఆయనకి నా పేరు చెప్పుకో అని వాడికి అముం యజ అముం యజ అముం యజ దట్ ఈస్ జాబ్ పొద్దున్న తొమ్మిది పదకొండున్నర అయిపోతుంది ఈ రెండు వందల మందికి అమూన్ యోజ అమూన్ యోజ చెప్పడం పూర్తయితే కాబట్టి ఇలా ఇలా ఇక అన్యాహ ఏవ దేవత ఉపాసతే ద్వితీయ బహోచనం నేను ఇంకేలా చెప్తూ ఉంటా మీరేమైనా పొరపాటు పడతారేమో అన్యాహ ఏవ దేవత అంటే ప్రథమా బహోచనం అనుకుని పోతారేమో అలా అనుకోకండి బాబు అని నేను అలా ద్వితీయ బహుచనం తమకంటే ఇతరమైన దేవతలను మాత్రమే వాళ్ళు ఉపాసన చేస్తున్నారు వీళ్ళంతమందిని కాదని ఇటు లౌకికులు ఇటు శాస్త్ర పండితులు అటు కర్మానిష్ఠులు వీళ్ళందరినీ కాదని నువ్వొచ్చే మొనగాడివి ఆత్మే బ్రహ్మ అని చెప్పడానికి ఊరందరిది ఒకదారి ఉనికికత్తది మరొకదారి తస్మాం యద్వితం ఉపాస్యం తద్బ్రహ్మ భవే అన్య ఉపాసక కాబట్టి దీన్ని బట్టి మనకేం తెలిసిందంటే యుక్తం అంటే యుక్తియుక్తం అని అర్థం కాబట్టి మనం లాజికల్ గా మాట్లాడుకోవాలి అడ్డగోలుగా మాట్లాడుకోవాలి మనకేం నిర్ధారణ అవుతోందంటే ఏది మనకి తెలుస్తూ ఉంటుందో మన చేత ఉపాసించబడుతూ ఉంటుందో అది బ్రహ్మ ఇప్పుడు మీరు హనుమంతులను ఉపాసన చేస్తున్నారు హనుమంతులు ఎవరో తెలియకుండా చేస్తున్నారా తెలిసి చేస్తున్నారా తెలిసే చేస్తున్నారు హనుమంతుడు రూపం తెలుసు గుణాలు తెలుసు పరాక్రమం తెలుసు ఆయన స్తోత్రాలు తెలుసు మంత్రాలు తెలుసు ఇవన్నీ తెలిసి మీరు ఉపాసన చేస్తున్నారు యద్వితం తద్ బ్రహ్మ ఉపాస్యం బ్రహ్మ విదితమై ఉంటుంది ఉపాసింపబడుతూ ఉంటుంది దాన్ని బ్రహ్మ కాబట్టి బ్రహ్మకి డెఫినేషన్ ఏమిటి యద్వితం ఉపాస్యం తద్బ్రహ్మ అని చెప్పుకోవాలి అంతేగాని అన్యదేవ తద్విదిత అతను అలా మొదలెట్టకూడదు అది డెఫినేషన్ మనకి తెలుస్తూ ఉంటుంది చూడండి వాళ్ళకి తెలుసు బ్రహ్మ తెలుసును అది ఇది పాయింట్ బ్రహ్మ మనకి తెలుసు దేవుడు మనకి తెలుసు దేవుడు తెలియకపోవడం సమస్య కాదు వాడి ఇష్యూ నాట్ నోయింగ్ ఈజ్ నాట్ హిజ్ ఇష్యూ హిజ్ ఇష్యూ ఇస్ నాట్ డూయింగ్ ఇనఫ్ వర్షిప్ దట్ ఈజ్ హిజ్ ఇష్యూ ఇనఫ్ వర్షిప్ చేయలేదనే సమస్య తప్ప తెలియకపోవడం అనే సమస్య లేదు ఇప్పుడు చండీ ఆగన్ చేశాడు ఒక ఆయన చండీ దేవతని ఆ జగన్మాతని పూజించినాడు ఇంకొకడు వచ్చి శతచండీ చేశాడు వంద వంద రెట్లు యాగం చేశాడు అంటే అక్కడ చెండీ ఎవరిలో తెలియకపోవడం విషయం అది చెండీ నీకే కాదు నాకు తెలుసు నాకు నాకు తెలుసు నీకు తెలుసు వాడికి తెలుసు అందరికీ తెలుసు చెండీ ఇక్కడ సమస్య ఏమిటి వచ్చిందంటే వాడు ఒక్కసారి చేశాడు తక్కువ చేశాడు నేను వంద సార్లు చేసి ఎక్కువ చేస్తాను దట్ ఈస్ దేర్ ప్రాబ్లం వాట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ వాట్ ఈస్ ఇట్ దట్ హోటల్ కాంప్లేషన్ అంటే టు నో దేవత అరే దట్ ఈస్ నాట్ ది ప్రాబ్లం ఎందుకంటే నాకే కాదు మా అక్కడ ఉన్న అందరికీ ఎన్టీఆర్ స్టేడియంలో జమ అయినటువంటి లక్ష మందికి తెలుసు దేవత ఎవరో దేవుడెవరో ఎవడెవాళ్ళో తెలియని మూర్ఖుడేవాళ్ళు లేరు ఈ అద్వైతంలో మినహాయిస్తే ఎందుకంటే వీళ్ళకి దేవుడు తెలియడు తెలియడు అడుతూ ఉంటారు వీళ్ళు తెలియబడ్డాడు అని తెలియని మూర్ఖుడే వాళ్ళు ఉన్నారు అందరికీ చక్ర స్నానం అయింది నిన్న ముప్పై వేల మంది మునిగారు వాళ్ళందరికీ దేవుడు తెలుసు కదా మరి సమస్య ఏమిటి అంటే చేస్తున్న ఆరాధన ఈజ్ ఇట్ యాడిక్వేట్ టు గో టు హెవెన్ లేకపోతే తక్కువ పడుతుందా అని అదే సమస్య తప్ప దేవుడు తెలియకపోవడం అనే సమస్య పాపం వాళ్ళకి లేనేలేదు యద్వితం ఉపాస్యం తద్బ్రహ్మ భవే మరి ఉపాసకుడు బ్రహ్మ ఆత్మాజి బ్రహ్మ అనకూడదు తత అన్య ఉపాసక ఆ బ్రహ్మ కంటే అన్యుడు ఓ ద్వైతాచార్యుడు దీనికి లాజిక్ చెప్పాడు నేను వినే ముక్కు మీద వేలేస్తున్నా రాజుగారి ఆశ్రమానికి ఆయన చెప్తాడు ఆర్గ్యుమెంట్ పెద్ద ఆర్గ్యుమెంట్ పూర్వపక్షం పూర్వపక్షం కాదు ఆయన ఆయన సిద్ధాంతం ఐదు మంది కూర్చుని వాళ్ళందరూ అలాగా మహాశ్రద్ధతో వినేస్తున్నారు ఆయనతో ఆయన అంటాడు దగ్గరికి వెళ్ళి నేనే రాజును అంటే ఏమవుతుంది అని ఆడియన్స్ని కూడా ఆర్గ్యుమెంట్లో ఇన్వాల్వ్ చేస్తుంది ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్తాడు అసలు గేట్లోంచి ఒకరికి రానివ్వరు ఒకవేళ రానిచ్చినా రాజ దర్బార్లోకి వీడి దర్బార్ దాకా వీడు వెళ్లగలిగినా దర్బార్లోకి వెళ్లి నేనే రాజును అన్నట్లయితే ఏం చేస్తారు రాజభట్టులు వీడిని జైల్లో పడేసి శిరశ్చేద దండన విధిస్తారు అసలు వీడంత దాకా వెళ్ళనే వెళ్ళాడు గేటు దగ్గరిద్దరు నిలబడి ఉంటారు బల్ల్యాలు పట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్లి నేనే రాజును అంటే వాళ్ళు ఏం చేస్తారు బల్లెంతో పొడిచి పంపించేస్తారు అక్కడి కాబట్టి నేనే బ్రహ్మను అన్నాం అది ఎంత తప్పో మీరు తెలుసుకోండి అని చెప్పి ఆయన పాఠం చేశాడు వీళ్ళున్నారే దేవాంతకులు ఈ ద్వైతులు తామే తాం ఆశంకాం శిష్యలింగేన ఉపలక్ష్యా తద్వాక్యాద్వాహా సో ఈ ఈ ఆశంక ఈ మాట వినగానే వాళ్ళకి ఒక ఆశంక వాళ్ళ హృదయంలో ఒక ఆశంకల ఈ ఆచార్యుడు చెప్తున్నాడు దీన్ని చెప్తుంటే శిష్యుడు వింటున్నాడు వాడి ముఖంలో వచ్చింది ఆశంక వాడి ముఖ కవళికలను బట్టి ఓహో వీడికి శంక కలిగినది ఆశంకంటే డౌట్ వీడికి డౌట్ వస్తున్నట్టుంది అని ఆచార్యుడు తెలుసుకున్నాడు ఇది కేనోపనిషత్తు కదా ఇక్కడ ఆచార్యుడు ఫలానా శిష్యుడు ఫలానా అనే వ్యవస్థనే లేదు కేనేశుకమ్మని శిష్యుడు అడిగాడు చిక్షుషిక్షుహోడు ఆచార్యుడు చెప్తున్నాడు వాళ్ళిద్దరును ఒక అన్నోన్ స్టూడెంట్ అన్నోన్ గురువును ఆ అన్నోన్ స్టూడెంట్ యొక్క ముఖం కేసు చూశాడు ఆచార్యుడు అంజదేవ తద్విధి తాతని చెప్పిన వెంటనే హౌకం అని వాడి ముఖంలో ఆ లింగము చిహ్నములను బట్టి వీడికి శంక అని గురువుకి తెలిసింది లేదా తద్వాక్యాద్వా ఆ శిష్యుడే అయ్యా నాకు ఈ శంక ఉన్నది అని పైకి చెప్పినాడు అది విని అప్పుడు ఆచార్యుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఆ శంకా నైయాయికులు ఇతర కార్తీకులు అది సేశ్వర సాంఖ్యలు సాంఖ్యుల్లో రెండు రకాలు నిరీశ్వర సాంఖ్యులు సేశ్వర సంఖ్యలు అని అంటే ఈశ్వరుణ్ణి ఒప్పని సంఖ్యలు కాపిలు కపిల కపిలామతానుయాయులు ఈశ్వరుని ఒప్పుకోరు కాబట్టి వాళ్ళకి ఈశ్వరుడు ఉండరు కాబట్టి ఈశ్వరుని ఉపాసించుటా అనే ఆర్గ్యుమెంట్ వాళ్ళకి వర్తించడం ఏమంటే వేరే యోగులు ఉన్నారు పతంజలులు పతంజలి యొక్క అనుయాయులు వాళ్ళు సంఖ్యలే వాళ్ళకి ఏను తేడా ఏమి లేదు స్కీమంతో ఒకటే ఒక్కటే పాయింట్ తేడా ఏమిటంటే ఆ పాయింట్ ఈశ్వరుడు ఉన్నారు అంటే ఇంకా మీతో తేడా లేం లేవు ఈ పాతంజలు అంకేతనే పాతంజలులకు సేష్పర సాంఖ్యులు అని పేరు వీళ్ల నుంచి సెపరేట్ చేసి వాళ్లని నిరీశ్వర సంఖ్యలు అని అంటారు అనక్కర్లేదు సంఖ్యులు అంటే నిరీశ్వర సంఖ్యులే యోగులంటే సేశ్వర సాంఖ్యులే కాబట్టి ఇప్పుడు తార్కికాదయ అన్నప్పుడు తార్కికులు మొదలైన వాళ్ళు అంటే మొదలైన వాళ్ళు ఎవరు సేశ్వర సాంఖ్యులే నిరీశ్వర సాంఖ్యుల్లోకి వేయకూడదు ఎందుకంటే నిరీశ్వర సాంఖ్యుల మతంలో ఈశ్వరుణ్ణి అన్యము అనే అవే ఉండవు ఎందుకంటే వాళ్ళు ఈశ్వరుణ్ణి ఒప్పుకోరు కాబట్టి ఆచార్యుడు చూశాడు వీడి ముఖంలో ఈ శంక గలదు ముఖంలో కవలికలను బట్టి ఇటువంటి శంక వేడిక గలదు అని ఆచార్యుడు ఊహించి చెప్తున్నాడు సమాధానం లేదా ఆ శిష్యుడే అంటాడు తద్వాక్యాద్వా నాకు ఈ శంక గలదు శిష్యుడు అంటాడు అప్పుడు ఆహా ఆచార్యుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు మా ఏం శంకి ఈ విధముగా నీవు శంకించవద్దు అని చెప్తున్నాడు ఓకే శంకిష్ట చక్కటి ప్రయోగం శంకటే విధిలి శంకేత శంకేత శంకేయతన్ శంకేతా అది కూడా కాదు అది విధిలి ఆశీర్లింగ్ సో శంకిష్ట ఉంటుంది శంకిషా తా శంకిషంకి ఉంటుంది సో ఆశీర్లింగు మధ్యమ పురుష అయితే ఆత్మనేపది కొంచెం ఆత్మ నిర్వహ ప్రయోగాలు ఒక్క పుసరు పరస్పరీపతి కంటే జటినంగా ఉంటాయి అలవాటు అవ్వాలి బాగా కాబట్టి అటువంటి శంక నువ్వు చేయవద్దు ఎందుకని బ్రహ్మత్వం ఉంది అదే బ్రహ్మ నువ్వు తెలుసుకో తదేవో బ్రహ్మత్వం విద్య ఈ వాక్యాలు చాలా డేంజరస్ వాక్యాలు మిస్ఇంటర్పరేట్ చేసేందుకు అవకాశం ఉన్న వాక్యాలు అదే బ్రహ్మ నువ్వు తెలుసుకోది అది దానికి దాని మీద డెవలప్మెంట్ ఏది బ్రహ్మ చూడు వాక్కు గలదా మాట్లాడుతున్నావు కదా ఆ వాక్కు చేత పట్టుకునబడేది బ్రహ్మకారు ఎప్పుడు వాక్కు ఒక తత్వాన్ని తనకు తెలిసిన ధోరణిలో వర్ణిస్తుంది కాబట్టి ఏది వాక్కుచేత చెప్పబడిందో అది విదితం అవుతుంది లేదా అవిదితము కూడా కావచ్చు వాక్కుచేత చెప్పబడేది బ్రహ్మ వాక్కుచేత బోధింపబడేది కాదు ఎందువల్లండి వాక్కుకి వెనుక నుండి ప్రేరేపించేది బ్రహ్మ ఎదు వాచా అనభ్యుదితం వాక్కు చేత నిర్ధారింపబడేది బ్రహ్మ కాదు వాక్కుకి మూలములో ఉన్నది బ్రహ్మ ఏనా వాక్ అభ్యుద్యతే వాక్కు బ్రహ్మచేత ప్రేరితమై ఇతర విషయములందు ప్రవర్తిల్లుచున్నది ఇప్పుడు వాక్కు ప్రవర్తిల్లుట అంటే అయం ఘటహాన్ని మీరు ఘటహ అనే అయం ఘటహ అన్నారనుకోండి అప్పుడు ఘటహ అనే ఏం చేసింది ఆ వస్తువుని పరిచ్ఛేదం చేసింది అంటే ఆ వస్తువు యొక్క హద్దులను నిర్ధారించి ఇదిగో ఇదిరా వస్తువు అని చెప్పింది లేకపోతే చెప్పకపోతే ఏమిటో ఎక్కడుందో ఎక్కడైనా ఉండొచ్చు ఏదైనా అవ్వచ్చు అంటే ఏమీ తెలియకుండా ఉంటుంది ఎక్కడైనా ఉండొచ్చు కాదు ఇక్కడ ఉన్నది ఏదైనా అవ్వచ్చు కాదు ఇది అయం ఘట అది వాక్కు చేసేటువంటి పని వాక్ ఏం చేస్తుందంటే ఒక దేశము ఒక కాలము ఒక రూపాన్ని నిర్ధారిస్తుంది ఫిక్స్ చేస్తుంది అది వాక్కు చేసే పని ఆ విధముగా వాక్కు చేత బ్రహ్మ బోధింపబడదు నిజానికి వాక్కుకు మూలంలో ఉన్న చైతన్యమే బ్రహ్మ ఏనా వాగ్యుద్యతే అది బ్రహ్మ వాక్కు మూలంలో వాక్కు మూలంలో ఉన్నది నా లోపల ఉంటుందా స్వర్గంలో ఉంటుందా వాక్ ఎక్కడుంది ఇక్కడ ఉంది కదా ఇక్కడ వాక్కున్నప్పుడు వాక్కు యొక్క సోర్సు ఎక్కడుంటుంది ఇక్కడే ఉంటుంది లోపల ఉంటుంది అది బ్రహ్మను నువ్వు తెలుసుకోవాలి పాయింటింగ్ ఫింగర్స్ శాఖాయాం చంద్రహాయి తి చంద్రుడు ఎడి అంటే చూడు ఆ కొమ్మ చూడు అని చూశాను ఆ కొమ్మ మీదుగా చూస్తే కనపడుతుంది ఆ కొమ్మే చంద్రుడని కాదు ఆ కొమ్మ పాయింటర్ అలాగే వాక్కు పాయింటర్ బ్రహ్మ ఎక్కడున్నాడు వాక్కు ఎదురుగా లేడు వాక్కు చేత నిర్ధారింపబడుతో లేడు మరి ఎక్కడున్నాడు ఆ వాక్కు వెనుక మూలంలో ఉన్నది బ్రహ్మ మరి మేము ఏదో విగ్రహం ఏదో పెట్టుకుని లేకపోతే విగ్రహం పెట్టుకు ఏదైనా ఫారమే మీరు మృతు శిలా వీటితో విగ్రహం తయారు చేసి పెట్టారనుకోండి దట్ ఈజ్ అ ఫారం వివేకానంద అంటాడు ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫారం సపోజ్ మీరు కడుపు విగ్రహం లేదు లేదు ఇలా ఆ శివుడు ఆయన అలా కూర్చున్నాడు మెళ్ళో ఉన్నాయి అని భావన చేశారనుకోండి అది ఫారమే లేదా రూపం ఉందండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మీరు భావన చేస్తే అది ఫారమే అది కూడా ఫారమే శబ్దము దాని యొక్క రూపం దాని యొక్క ఫారం ఏమిటంటే శబ్దము పరిచ్ఛేదం ఏమిటి శబ్ద పరిచ్ఛేదం రూపమే కానక్కర్ నా శబ్దం కూడా కావచ్చు సో కాబట్టి ప్రతివాడు కూడా ఫారం లేదన్నవాడు కూడా ఏదో ఒక ఫారం రూపంగానే వర్షప్తి ఒక ఐడియా గాడ్ ఇప్పుడు దేవుడికి ఫారం లేదు ఆయన మొద అయినా అమెరికా ఎక్కడ స్వర్గంలో ఉంటాడు దట్ ఇది మెంటల్ ఫారం కాబట్టి ఏ ఫారమ్ అయినా ఫారం దేవుడికి ఏదో ఒక రూపం ఉంటుంది దాన్ని ఫారం ఈ ఫార్మ్ పెట్టుకుని ఉపాసన చేస్తూ ఉంటారు ఇగో ఇది బ్రహ్మ ఇది బ్రహ్మ ఇది బ్రహ్మ అని ఉపాసన చేస్తూ ఉంటారు ఇదం ఎం ఉపాస ఇది బ్రహ్మ ఇదం అంటే ఇది నువ్వు ఇది అన్నావంటే అనాత్మను చేసి పెట్టావన్నమాట బ్రహ్మ ఇదిగో దేవుడు ఇదిగో దేవుడు ఇదిగో దేవుడు అని వీళ్ళు ఉపాసన చేస్తున్నారే అయితే ఇదం ఉపాసతే జనా బహువజనం ఉపాసతే జనులు ఉపాసన చేస్తున్నారే అది బ్రహ్మ కాదు బ్రహ్మ ఆత్మరూపంగానే ఉంటుంది అని మనతో అది అంచేతంగా నేనేమంటానంటే ద్వైతులకి ఉపనిషత్తులు సస్య అవి అరగవు హజం నహి హోతా అవి కడుపులోకి వెళ్ళి అవి అరగవు ఇప్పుడు కంఠంలో వెల వెలగా పండు అడ్డుపడిందని ఏదంట అర్థండి కంఠానికి అడ్డుపడుతుంది వైకి రాదు లోపలికి వెళ్ళదు ఈ మంత్రాలు అలా ఉంటాయి ఇవి ద్వైతులకి పచ్చిలక్క ఈ ద్వైతులకి ఇవి కప్పని పాము పడుతుంది ఆ పాము ఆ కప్పని మింగలేదు ఈ మంత్రాలు అలా ఉంటాయి అంచేతనే వాళ్ళు దానికి తగ్గట్టుగానే ఏం చేశారంటే రామానుజాచార్యులు ఏం చేశారంటే ఉపనిషత్తులకి అక్షరశా ఆయన వ్యాఖ్యానం చేయలేదు అబ్బాయి ఈ ఉపనిషత్తుల్ని వ్యాఖ్యానం చేస్తూ ఉంటే ప్రతి రెండు అడుగులకి పచ్చిగలక అర్థంలో పడుతూ ఉంటాయి ఏం రాస్తారు అక్కడ అది చేయవద్దు అని ఉపనిషత్తుల సారము అని వేరే పుస్తకం రాసేశారు ఇంక ఇప్పుడు వాటించిషత్తు పాట చెప్పిపోతే ఒక రకంగా ఉంటుంది మీరు ఉపనిషత్తుల మీద జనరల్ ఇచ్చేది చెప్పుకున్నాను ఓకే క్యాబ్ ఆయన అలాంటి పని ఏదో చేసి ఉపనిషత్తుల సారము అని ఇన్ జనరల్ మీ నేను ఉపనిషత్తులు మీరు చదువుకోకర్లేదు కానీ అవసరం మీకు మీరు చక్కగా తిరుగుపయ్యే అది చదువుకోండి ఆ ఉపనిషత్తుల సారమంతా నేను తోట పెట్టేశాను చదివేసుకుంటే పని కాబే గోపనిషత్తులు ఇలాగే ఉంటాయి దీన్ని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేశారా అన్నది కూడా మనం ఊహించలేము ఈ వాక్యాన్ని తదేవో బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే కొంచెం ప్రవేశిక సంస్కృతం నేర్చుకున్న వాడికి అర్థమవుతూ వాక్యం నేదం ఎదిదముపాసతే అది దాని అభిప్రాయం వీళ్ళ ఉపాసనలలోనో తిరస్కరించటం ఉండే అభిప్రాయం కాదు అని చేతనే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది మరి ఈ భేదపూర్వకమైన ఉపాసన చేస్తున్నారు ఏమిటి దాని దాని తత్వం ఏమిటి అంటే ఏదో పేరుతో దేవుడు దేవుడు అడుతున్నాడు కదా ఎప్పటికైనా సంసారాన్ని విడిచిపెట్టాడు కదా దేవుడు దేవుడు అడుతూ సంసారాన్ని విడిచిపెట్టాలి దేవుడి దగ్గరకు కూడా సంసారాన్ని పట్టుకెళ్ళే వాడిని మేము అసలు పరిగణనలోకి తీసుకోండి దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు బంగారం కావాలి నాకు డబ్బులు రావాలి అని దేవుడి దగ్గరికి సంసారం పట్టుకు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ చర్చలో లేరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ దారి వాళ్ళది మనకు తెలియదు వాళ్ళ గురించి దేవుడి దగ్గరికి వెళ్ళి ఓ దేవుడా నాకు ఆత్మస్వరూపాన్ని నాకు జ్ఞానాన్ని ప్రసాదించు వైరాగ్యాన్ని ప్రసాదించు నేను ధర్మబద్ధంగా జీవించే భాగ్యాన్ని నాకు కలిగించు అని ప్రార్థించే వాళ్ళకి ఎప్పటికైనా వాడి దారికి వస్తాడు శుద్ధమై వాడు వస్తాడు కాబట్టి వాడు చేసే ఉపాసన సార్థకమే అది దారికి ఉపయోగపడుతుంది అది నెంబర్ వన్ ఒక రకంగా మనం వాళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అందరినీ కాదు కొద్దిమంది ఈ కోరికతో ఇది చేయి ఆ కోరికతో అది చేయి వాళ్ళని ఇంక్లూడ్ వేదాంతంలో ఇంక్లూడ్ అవ్వరు వాళ్ళు తెరిమైన అవుట్ సైడ్ ది పెరిమీటర్ ఆఫ్ వేదాంత నిష్కామంగా ఉన్నవాడు ఇంక్లూడ్ అవుతారు ద్వైత బుద్ధి గలవాడైనా కూడా నెంబర్ వన్ నెంబర్ టూ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మీరు ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏ దేవాలయమైనా పర్వాలేదు ఫలానా దేవాలయం అనే కనక్కల వెళ్ళినప్పుడు రెండు మూడు పద్ధతులను అవలంబించాలి నేను మూడు చెప్తూ ఉంటా ఒకటి లోపలికి వెళ్లే ముందు గేట్ దగ్గర నిలబడి ఓ ఈశ్వరుడా నేను నీ భక్తుడను నీ సన్నిధికి వచ్చినాను అని అనుకుని లోపలికి అడుగుపెట్టు సో దాట్ లోపలికి ఓ భక్తుడు వెళ్లాలి తప్ప సంసారి వెళ్ళకూడదు సంసారి బయట ఉండిపోవాలి భక్తుడే లోపలికి వెళ్ళి నెంబర్ వన్ అంటే ఏ కోరికలు పెట్టుకోద్దు దేవుడు సన్నిధికి వచ్చాము ఈ దిక్మాల సంసారం లోపలికి ఎందుకు అన్నట్టుండాలి సంసారాన్ని మీరు ఎంత సవరించినా అది అలాగే ఉంటుంది ఇప్పుడు ముప్పై ముప్పై కోట్ల దేవతలు మీకు వరాలు ఇచ్చేసారనుకోండి ఆ వరాలన్నింటినీ పొందేసి మీరు సంసారాన్ని సవరించేసి పర్ఫెక్ట్ గా తయారు చేశారనుకోండి ఆ పెర్ఫెక్షన్ ఎంతసేపు ఉంటుంది పావు ఉంటుంది మళ్ళీ ఇంపెర్ఫెక్ట్ తయారవుతుంది మళ్ళీ మీరు దేవతలు వరాలు మళ్లీ మొదలు పెట్టాలి అది చిల్లుకుండా దాంట్లో దాన్ని నింపడం అనేది ఏమీ లేదు కాబట్టి ఈ సంసారాన్నంతని పక్కన పెట్టి లోపలికి నేను ఒక భక్తుడను దేవుడి సన్నిధికి వచ్చినాను నెంబర్ వన్ నెంబర్ టూ ఎదురుకుండా ఉన్న మూర్తి రాముడు కానీ కృష్ణుడు కానీ శివుడు కానీ బాబా కాని అయ్యప్ప కాని ఏదైనా పర్వాలేదు ఏ మూర్తి అయినా ఆ మూర్తిని చూస్తూనే దానిని ఓంకారముగా భావన చేయాలి ఎందుకంటే సర్వము ఓంకారం నుంచే పుట్టాయి ఇది ఉపనిషత్తుల యొక్క ప్రతిపాదన సర్వశబ్దములు ఓంకారం నుంచి పుట్టాయి సర్వ రూపములు శబ్దం నుంచి పుట్టాయి ఘటమనే రూపము ఘట శబ్దం లేకుండా ఉండదు ఘట శబ్దం నుంచే రూపం పుడుతుంది దీన్ని శబ్ద సృష్టి అంటారు శబ్దం నుంచే సృష్టి ఇప్పుడు కేనోపనిషత్తు పుస్తకం నేను నుంచి పుస్తకం ఎక్కడి నుంచి సృష్టింపబడి కేనోపనిషత్తు పుస్తకము అనే శబ్దం నుంచి పుట్టింది అది అర్థమైన మీకు శబ్ద సృష్టి కనుక శబ్దములన్నీ ఓంకారముల విలీనమై ఉంటాయి కాబట్టి సమస్త రూపములు కూడా ఆ ఓంకారము యొక్క స్వరూపమే ఓంకారం నుండే వచ్చింది కాబట్టి ఏ రూపమైనా ఓంకారముగా భావన చేయాలి అది రెండోది దానివల్ల ఏమవుతుంది మీరు నామరూపాలకు అతీతంగా ఎదిగేటువంటి అవకాశం వస్తుంది రెండు మూడు అక్కడ ఉన్న దేవుడు ఇక్కడ ఉన్నాడు ఆత్మరూపంగా ఉన్నాడు అప్పటికి మీ దేవదర్శనం పూర్తయింది యూఆర్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఉపనిషత్ ఈ స్టెప్స్ లో ఏ స్టెప్ను మీరు మిస్ అయినా యు ఆర్ నాట్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఉపనిషత్ అది ఏంజర్ ఉన్నది కాబట్టి నేదం ఎదిదం ఉపాసతేల్ కంటిన్యూ పౌర్ణమి పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవిష్యే శాంతిశాంతిశ్శాంతి హరి